సర్వస్వ ఇచ్చేసి వరకు ఇలాగే ఇన్ని రకాల దక్షిణలు ఉన్నాయి ఈ దక్షిణలన్నీ కూడా ఐశ్వర్ని స్వరూపమే సంవత్సర కాల కర్మాంగ ఇక్కడ వైదిక కర్మని ప్రధానంగా మనం డిస్కస్ చేస్తున్నాం కనుక ఇక్కడ సంవత్సరం కాలమే అయినా ఏదో ఇన్ జనరల్ టైం కాకుండా కర్మాంగ కర్మకి కాలము కూడా అంగము ఎందుకంటే వసంతే వసంతే అగ్ని నాదధీత అని వాక్యం ఉంది వసంత ఋతువు రాగానే అగ్ని ఆధానము చేయవలెము చూడండి కాలము కర్మాంగం అవుతుంది ఏకాదశి నాడు ఉపవాసం చేయాలి అంటే మరి ఉపవాసము కర్మ దానికి ఏకాదశి కాలము అంగం అవుతుంది బికమ్స్ ఏ పార్ట్ ఋతుంది కర్మ సో ఆ కర్మకు అంగంగా ఉండేటువంటి కాలము సంవత్సరం ఏదైతే అది కూడా ఈశ్వరస్వరూపమే ర్త యజమానుడు కూడా ఈశ్వరుడే యజమానుడు కూడా కర్మలో ఉంటాడు ఎలాగా కర్త కర్మకి కర్త ఉంటారు ఆ కర్త రూపంగా కర్తృకారకము ఉంటారు ఆ రకంగా ఒక సాధనమే యజమానుడు ఆయన కూడా ఈశ్వరుని స్వరూపమే లోకా కర్మ ఫలభూతా ంతే ఇంకా లోకములు లోకములు అంటే మళ్ళీ కర్మే ఇండిపెండెంట్ గా లోకముల డిస్క్రిప్షన్ కాదు ఇది అంతా కర్మాంగ రూపంగా లోకాల డిస్క్రిప్షన్ అంకేతనే శంకర్లు అంటున్నారు తస్య కర్మఫలభూతాహ తస్య అంటే యజమానునికి కర్మఫలంగా లభించేటువంటి లోకాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా ఈశ్వరుడే సో దీన్నే నిన్న మీకు కొన్ని శ్లోకాలు చెప్పాను భీష్మ స్థుతిలోని ఆ స్థుతిలో శ్లోకం ఒకటి ఉంది ఋగ్యజుస్సామధామానం దశార్ధహిరాత్మకం ఎం సప్తంతుం తన్వంతి తస్మై యజ్ఞాత్మనే నమ నిన్న వాయువాత్మనే నమ లోకాత్మనే నమ అని వాయు రూపంగా ఈశ్వరుడే ఉన్నాడు లోకముల రూపంగా ఈశ్వరుడే ఉన్నాడు యజ్ఞము రూపంగా ఈశ్వరుడే ఉన్నాడు సో యజ్ఞంలో ఉండే ఋగ్యజుస్ సాముడు ఆ మూడు రకాల మంత్రాలు యజ్ఞమునకు మూలము తర్వాత ఐదు రకాల హవిస్సులు ఉన్నాయి దశార్ధ హవిరాత్మకం దశ అంటే పదిలో సగం ఐదు ఐదు రకాల హవిస్సులు హవిస్సు అంటే అగ్నిహోత్రంలో సమర్పించే ద్రవ్యానికి హవిస్సు అని పేరు సో నెయ్యి హోమం చేస్తారు పెరుగు హోమం చేస్తారు వుండిన అన్నాన్ని హోమం చేస్తారు ఉడికించిన అన్నాన్ని హోమం చేస్తారు పురోడాశము సో ఈ గోధుమ నూకతో చేసిన దాన్ని పురోడాశం అంటారు అది హోమం చేస్తారు అలాగే ఇంకేదో ఉంటుంది సో ఇంకా ఇలాంటి పాలు తర్వాత పైన తేలిన నీటిని కూడా హోమం చేస్తారు సోమరసాన్ని హోమం చేస్తారు ఈ విధంగా ఐదు రకాల హవిస్సులు ఉన్నాయి ఈ హవిస్తులు ఐదు తర్వాత సప్త తంతుని తనవంతి యజ్ఞంలో సప్తకి ఇంపార్టెన్స్ ఉంది సప్తతే అజ్ని ఏడు ఏడు మీద ఆధారపడి ఉంటుంది ఎప్పుడైనా పూర్ణాహుతి చూశారా మీరు పూర్ణాహుతి మంత్రం ఏంటి ఇది వినుంటారు మీరు సప్తతే అగ్నే సమిధ సప్త జిహ్వా సప్త ఋషయ సప్తధామ ప్రియాణి సప్తహోత్ర సప్తా యజంతి సప్తయోని రాన స్వాధృతేన అని పూర్ణాహుతి చేస్తారు అగ్నయే సప్తవత ఇదన్న మమ అని త్యాగం చెప్తారు సో సప్త సెవెన్ సో ది అగ్ని ఈజ్ అగ్ని సాక్ వాళ్ళ 7 కలవాడు అన్ని సెవెనే ఆ సప్తంతు సో ఆ 7 7 సెవెన్ అది కర్మకాండలో ఉంది నేను చెప్తాను అనంతరం గురించి తర్వాత ఎందుకంటే జ్ఞానకాండలో కూడా సప్త రాబోతోంది అక్కడ వివరంగా చూద్దాము సో ఈ సెవెన్ సెవెన్ సెవెన్లతోటి కూడినటువంటి ఆ సప్తంతువైన యజ్ఞం ఏది కలదో ఆ యజ్ఞము ఈశ్వరుని స్వరూపమే మన వాళ్ళు సెవెన్ బ్యాడ్ నెంబర్ అంటారు అంతా ఉరికే లోకాను గట్టుకో లోక హియర్సే అంతేకంటే దాంట్లో సారం ఏం లేదు తెలిసి చెప్పే మాట కాదు సెవెన్ బ్యాడ్ నెంబర్ ఎందుకైంది సెవెన్ అంత పవిత్రమైన నెంబర్ అదే కాని ఇంకోవట్లేదు ఎం సప్తంతం తనువంటి తస్మై యజ్ఞాత్మనైన ఈ సెవెన్ బ్యాడ్ ఎందుకైందంటే సెవెన్కి తెలుగులో ఏడు అని అర్థం తెలుగు నుంచి వచ్చింది అథ తెనుగు ఏడు అని అర్థం సెవెన్ ఈ ఏడు అనే పదానికి శ్లేష ఉంది శ్లేష కూడా ఎగ్జాక్ట్గా ఏడుకి లేదు ఆ ఏడుకి చకారం చేరిస్తే ఏడు చూట అక్కడికి ఆ చకారం కూడా చేరిస్తే అయింది అది భయం అనమాట ఏడవాల్సి వస్తుందేమో అని భయం భయాన్ని బట్టి వచ్చిన ఇవన్నీ ఇవన్నీ భయాన్ని బట్టి వచ్చాయి భయము లేకుండా ఆలోచిస్తే వీటన్నింటినీ డ్రాప్ చేసి అట్లా సారణం లేదు ఏ శాస్త్రీయమైన ప్రణాళికను బట్టి వచ్చినవేం కావు అని చేతన ఎప్పుడూ కూడా సందర్భ శుద్ధి లేని నియమం కానీ ఒక సంప్రదాయం సంప్రదాయం కాదే వస్తున్న హియర్సే ఏదో గతానుగతికంగా వస్తున్నటువంటిది ఏదైనా ఉంటే అది అసందర్భమైనది అని తెలిస్తే దాన్ని విడిచిపెట్టేయడానికి మనం వెనకాడకూడదు ఆ ధైర్యం ఉండదు దట్ కరీజీజే సాధకుడు కదా ఎండితేట సాధకుడు అసందర్భం తెలిసి కూడా విడిచిపెట్టలేకపోతే అది భయానికి వశుడై ఉన్నాడని అర్థం భయానికి వశుడై ఉన్నవాడు వాడు జ్ఞానాన్ని పొందలేడు జ్ఞానానికి అర్హుడు కాదు భయం ఉండకూడదు మనస్సులో అంచేతనే భయము అంటే భయం అనేదానికి సూపర్ స్టిషన్ అని అంటారు ఎప్పుడన్నా గమనించట్లేదు సూపర్ స్టిషన్ అది భయాన్ని బట్టి కాబట్టి భయాన్ని పక్కన పెట్టి మనం కర్మని ఉపాసనని స్వీకరించాలి అలా జ్ఞానం బేసిస్ మీద స్వీకరించాలి భయం బేసిస్ మీద స్వీకరిస్తే సూపర్స్టిషియస్ అయిపోతుంది నేను భాగవతంలో ఋషభదేవ చరితము అని ఐదో ఐదో స్కంధంలో ఉంది అక్కడ కొన్ని శ్లోకాలు చూస్తుంది చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది ఋషభదేవుడు ఏమని చెప్తాడంటే చూడండి లోకంలో జనులు భయానికి లోబడి ఎవేవో కర్మల్ని వాటిని చేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు ఆల్రెడీ దే ఆర్ యునైట్ కాబట్టి మహాత్ములు వాళ్ళని ఈ కామ్యకర్మల నుండి భయము అజ్ఞానము బేసిస్గా ఉన్నటువంటి కర్మల నుండి వాళ్ళని పైకి లేవదీసే ప్రయత్నం చేయాలి కానీ జ్ఞానాన్ని బోధించటం ద్వారా వాళ్ళని మరింత కామ్యకర్మలలోకి నెట్టే ప్రయత్నం ఎన్నడూ చేయరాదు అని దానికి అంధుడు చూపు లేని మీరు చేతనైతే చూపును ఇవ్వగలిగితే చూపునివ్వాలి లేకపోతే దారి చూపాలి అంతేగాని వాడు అక్కడ నిలపడుంటే వాడిని జాగ్రత్తగా నడిపించి ఆ పక్కన ఉండే గొయ్యిలో వాడిని పారవేయకూడదు వాడిని గోతులో వాడు ఉన్న వాడి దాన్ని వాడిని నిద్రేస్తే వాడు గోతులో పడ్డం ఫిఫ్టీ వాడు పడ్డాం వీడు వెళ్ళి పని కట్టుకుని వాడిని గోతులో అలా చేయకూడదు అదేవిధంగా కామ్యకర్మలలో తల మున్కలవుతున్న జనులకు మరింత కామ్యకర్మంలోకి నెట్టివేయటం అనేది ఏదైతే ఉన్నదో అది గోతికి పక్కన నిలబడున్న గుడ్డివాణ్ణి పనికట్టుకుని ఆ గోతి వైపు నడిపించి గోతిలో పారాయడం అలాంటిదో అలాంటిది అని ఋషభదేవుడు చెప్తాడు భాగవతంలో ఇలాంటి అంశాలు చాలా నిర్మోహమతంగా చెప్తారు సో ఆ విధంగా కాబట్టి మానవులకు జ్ఞానాన్ని బోధిస్తే ఆ జ్ఞానం వల్ల వాళ్ళకు ఉండేటువంటి భయాలు సందేహాలు తొలగాలి బరువు తీరాలి కానీ వాళ్ళ వ్యక్తిని మరింత బరువు పారేసేటువంటి విధంగా చెప్పకూడదు అదే ఒకటి మహాత్ముడు గమనించగ విషయం ఎందుకంటే మహాత్ములు ది లీడ్ ది సొసైటీ ఎనీవే సో కర్మ ఫలభూతా లోకాహ విశేష్యంతే ఆ యజమానుడు కర్మ చేసుకున్నప్పుడు వాటికి ఫలంగా లభించేటువంటి లోకాలు కూడా పరమేశ్వరుడే ఏ లోకాలు ఏవో కొన్ని కర్మకు సంబంధించి రెండు రకాల లోకాలు చెప్తున్నారు సోమో ఎత్రు లోకే పవతే పునాతిన్ సోమో ఎత్ర పవతే ఎత్ర అంటే ఏషులూ ఏ లోకముల ఎందైతే లోకాహన్ వచ్చింది కదా లోకా ఎత్ర అంటే ప్రానది సప్తమీ విభక్తి ప్రచయం ఏకవచనానికి త్రాయే బహువచనానికి త్రాయే ద్వివచనానికి కూడా త్రాయే సందర్భాన్ని బట్టే సో సో అక్కడ సందర్భంలో ఇక్కడ బహువచనం ఉంది కనుక యేషు అర్థం చెప్పుకోవాలి యేషు లోకేషు ఏ లోకముల ఎందైతే సోమహ పవతే సోమహ అంటే చంద్రుడు అంటే చంద్రలోకం అనమాట పవతే అంటే పునాతి పవిత్రము చేయుస్తున్నాడు పావనము చేయుస్తున్నాడు ఎవళ్ళని లోకా ఆ లోకంలో ఉండే ప్రాణులను ఒక శబ్దానికి ప్రాణీనత్వం కాబట్టి ఈ జీవులు పుణ్యం చేసుకుని చంద్రలోకాన్ని అంటే చంద్రలోకం అంటే స్వర్గలోకంలోనే లోవర్ లెవెల్ అంతేగాని ఎదుర్కొండా కనబడుతున్న చంద్రుడది కాదు చంద్రలోకంలో లోవర్ లెవెల్ అక్కడ చంద్రకాంతి యొక్క ప్రాముఖ్యం అధికంగా ఉంటుంది అమృత చంద్రకాంతికి అమృతం అని పేరు సో ఆ అక్కడ చంద్రుడు తన కాంతితోటి అందరినీ కూడా ఆహ్లాదపరుస్తూ అమృత రసాన్ని నింపుతూ ఉంటాడు ఆ లోకా ఆ లోకాలు కూడా ఆ లోకము కూడా లోవర్ ల ల లెవెల్ ఒక సెవెన్ అది కూడా పరమేశ్వరుని యొక్క స్వరూపమే ఇక్కడ ఎత్ర సూర్య ఎత్ర ఏషు సూర్యస్తపతి చత్ర అంటే మళ్ళీ ఎత్ర తీసుకోండి అంటే ఏషు లోకేషు ఏ లోకంలో ఏందైతే సూర్య సూర్యుడో సూర్యుడో అంటే అర్థమైపోయింది సూర్య తపతి చ సూర్యుడు తప్పిస్తూ ఉంటాడు చంద్రుడైతే ఆహ్లాదాన్ని కలిగించే విధంగా ఉంటాడు సూర్యుడు ప్రకాశిస్తూ ఉంటాడని అర్థం అక్కడ ఏదో కష్టపడిపోతాడనేం కాదు సూర్యలోకములు అంటే సూర్యమండలం అని కాదు సూర్యుని యొక్క అనుగ్రహము లభించేటువంటి ఉన్నతమైన స్వర్గలోకము అది కూడా పరమేశ్వరుని యొక్క స్వరూపమే ఏమిటి రెండు రకాలు చెప్పారు లోకాలు చంద్ర సూర్య అని అంటే కర్మలో రెండు రకాలు కర్మ తెలిసి చేస్తే ఒక రకం తెలియకుండా చేయడం అంటే మెకానికల్గా చేసేయటం తెలియకుండా చేశారనుకోండి తెలియకుండా చేయడమే ఇంకెందుకు చేస్తున్నావు ఎలా చేస్తున్నావు ఏవే తెలియదు సో ఆ కూర్చోటంటే కూర్చోవడం నిలబడంటే నిలబడడం నెయ్యి అగ్నిలో వెయ్యంటే వేయడం నీళ్లు ముట్టుకోండి ముట్టుకోవడం ముక్కు పట్టుకోండి ముక్కు పట్టుకోవడం చాలా విదూరమైన సంగతి అంద ముకు ఎందుకు ముక్కు పట్టుకోవడం చెవి పట్టుకోవచ్చు కదా వై ముక్కు అక్కడ ముక్కు పట్టుకోవడం కాదు అక్కడ ప్రాణానాయమ్య అని ప్రాణానాయమ్య అనగానే ముక్కు పట్టుకోవడం ఇలా పట్టుకోవడం కొంతమంది ఇలా ఇలా పట్టుకుని రకరకాలుగా ముక్కు పట్టుకోవడం సో ముక్కు పట్టుకోవడం కాదు అక్కడ ముఖ్యం పుస్తకంలో కూడా ముక్కు పట్టుకున్న వాళ్ళే నువ్వు అని ప్రింట్ చేసి ముట్టు పెట్టాను రామ ఎంత అభ్మానం అంటే ముక్కు పట్టుకోవడం కాదు ప్రాణాయామము చేయవలేము ప్రాణాయామం చేయాలంటే ముక్కు పట్టుకో ప్రా ప్రాక్టీస్ ఉన్నవాడికి ముక్కు పట్టుకోక రాకుండా చేయగలుగుతాడు కొంచెం ప్రారంభ దశలో ముక్కు పట్టుకుని ప్రాణాయామం చేయటం మంచిది సో పని ఎలాగో అలాగో ముక్కు పట్టుకుని ఓ వైపు క్లోజ్ చేసి రెండో వైపు గాలి పీల్చి అది క్లోజ్ చేసిన వైపు నుంచి ఈ వైపు క్లోజ్ చేసి ఇటువైపు నుంచి విడిచిపెట్టడం దీని ప్రాణానాయమ్య ఇప్పుడు ఈయనకి కంగారే ఆయనకి కంగారే కర్మని సోషల్ ఫంక్షన్ కింద మార్చేశారు మనవాళ్ళు ఉపనయనం వివాహం పోని సోషల్ ఫంక్షన్ అవ్వచ్చు ఉపనయనం సోషల్ ఫంక్షన్ కాదు దాన్ని కూడా సోషల్ ఫంక్షన్ కింద కన్నవర్తి చేసేయటం ఏ కర్మ సత్యనాయవర్తం చేసుకుంటే అదో సోషల్ ఫంక్షన్ సోషల్ ఫంక్షన్ అయితే ఏమైపోతుందంటే వీటికి ఈ వచ్చిన బంధువర్గాన్ని సరిదిద్దడంలో పడిపోతాడు ఈ సంసారంలో పడిపోతాడు ఇంకా దేవుణ్ణి పక్కన పెట్టేస్తాడు సత్యనారాయణ స్వామి ఇంపార్టెంట్ కాదు ఈయన సత్యనారాయణ స్వామిని పూజిస్తుండగా చూడడానికి వచ్చినటువంటి బంధువులు కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ గారు వీళ్ళు వాళ్ళు సత్యనారాయణ స్వామి కాబట్టి ఈ సత్యనారాయణ స్వామిని తొందరగా సాగనంపేసి వాళ్ళతో చూడాల్సి ఉంటుంది ఆ రకమైన గృహస్థులకు ఉండేటువంటి కొన్ని పూచీలు ఉంటాయి బాధ్యతలు సో వాటిల్లో పడిపోయి ఈ సత్యనారాయణ స్వామి వ్యవహారాన్ని తొందరగా ముగించేయాలి అందుకోసం ప్రాణాయామం చేయాలంటే టైం పడుతుంది దానికి మనస్సు స్థిమితం కావాలి టైం పట్టడం ఒకటే కాదు మనస్సు స్థిమితమే అసలు అది లేనిదే అది కాబట్టి ముక్కు పట్టుకోమని ఈయనంటాడో ముక్కు పట్టుకుంటాడు ఆ ఇంక తీయండి యువతలకి ఎంతసేపు పట్టుకుంటాడు ఇలాగే చాలు అని అమ్మను అంటున్నా దట్ ఈజ్ నాట్ ది వే అంత మెకానికల్గా కర్మలు చేయకూడదు పాయింట్ ఏంటంటే మెకానికల్గా చేశారనుకోండి ఏమవుతుంది ఫలం వస్తుందా రాదా వస్తుంది ఎంత ఫలం వస్తుంది తక్కువ ఫలం వస్తుంది తక్కువ ఫలం అంటే ఏమిటి చంద్రలోకానికి వెళ్తారు తెలిసి ప్రేమతో భావనతో చేస్తే ఇంకా పైకి వెళ్తారు సూర్యలోకానికి వెళ్తారు అందాము తేచ దక్షిణాయనోత్తరాయణ మార్గద్వయగమ్యా विद्वद विद्वत् कर्तृफलभूता की रूम रकल लोका रूम रकल लोकाच विद्वत् अविद्वत् कर्तृलभूता कर्त की फल् वस्ाई कर्त विद्वत् अवद्वत्वत्ते ची कर्त अविद्वत्ते कर्त కాబట్టి ఉన్నత లోకములు తెలిసి చేసి కర్తకు వస్తాయి తక్కువ స్థాయి లోకాలు తెలియకుండా చేసి కర్తకి వస్తాయి కర్మ ఒకటే కానీ తెలిసి భావనతో భక్తితో చేస్తే శ్రద్ధతో చేస్తే దాని ఫలం వేరే తెలియకుండా హడావిడి హడావిడిగా మెకానికల్గా చేస్తే దాని ఫలం వేరే ఆఖరికి భోజనం దగ్గర కూడా ఈ రూల్ వర్తిస్తుంది భోజనం చేస్తూ ఎవరి కొత్త అయితే సీరియస్ ఇష్యూ డిస్కస్ చేసుకున్నాం భోజనం చేశారనుకోండి ఆ జ్యూసెస్ ఎంజైమ్స్ అది కూడా సరిగ్గా వర్కౌట్ కావు ఇది కూడా సరిగ్గా జనరేట్ కావు రాంగ్ డైరెక్షన్లో పడిపోతుంది దాంతో ఆ ఒకప్పుడు తినాల్సిందనండి ఎక్కువ తింటాడు ఇంకొప్పుడు ఒకప్పుడు పచనం అవుతుంది ఇంకొప్పుడు అవ్వదు అలాగే బిజినెస్ డిన్నర్ అన్నది తప్పదు బిజినెస్ డిన్నర్ ఈజ్ రైట్ థింగ్ ఇది హోటల్ బిజినెస్ వాళ్ళు అలా ప్రమోట్ చేస్తూ ఉంటారు నిజంగా నేను చూస్తాను దే ప్రమోట్ ఆల్ రాంగ్ థింగ్స్ ప్రమోట్ చేస్తారుగా ప్రమోట్ వాలంటైన్ డేలు ప్రమోట్ చేస్తారు ఎందుకంటే దాంట్లో బిజినెస్ మొన్న చెప్పాడు చాలా బిజినెస్ ఉన్న వాళ్ళ ప్రమోట్ చేస్తున్నామని చెప్పాడు మాకు వీరేది రెగనెస్ చే పర్వేట్ వేర్ ఇంట్రెస్టింగ్ ఉంది బిజినెస్ పార్ట్ ఆఫ్ ఇంట్లో వెరీ ఇంట్రెస్టింగ్ అంతా సూపర్ ఫిషియల్ కార్డు కార్డు ఇవ్వడం ఎందుకంటే దండం పెట్టచ్చు ప్రేమ ప్రకటించవచ్చు ఏదైనా ఉపకారం చేయవచ్చు కార్డు ఇస్తే ఏమైనట్టు ఇవ్వకపోతే ఏమైనట్టు ఏదైనా సమాచారం కోసం ఇచ్చినా తప్పు లేదు బట్ మిగతా అన్నీ పక్కన పెట్టేసే ఒక కార్డే బిజినెస్ ఎందుకంటే బిజినెస్ ఉంది దాంట్లో కార్డులో బిజినెస్ ఉంది ఎలాగా పావలా కార్డుని యాభై రూపాయలు అమ్మచ్చు అది బిజినెస్ దానికి గది పావలా ఉంటుంది దాంట్లో మెటీరియల్ అదో యాభై రూపాయలు అమ్మచ్చు ఆ పెద్ద బిజినెస్ ఎనీవే సో దీ పాయింట్ ఏజ్ తెలిసి భావనతో భక్తితో ప్రేమతోటి కర్మని చేయాలి చేసి కర్మ తక్కువైనా పర్వాలేదు ఉడికే కర్మ మీద కర్మ లక్ష వెయ్య సహ అష్టోత్తర శతనామపు అది దాలదు సహస్రం అంటే పోనీ అదే చేయొచ్చు సహస్రం కూడా దాలదు లక్ష లక్ష కూడా దాలదు కోటి కోటి కూడా దావదు మూడు కోట్లు అని ఇలా పెంచుకుంటూ పోతే భక్తి సన్నగిల్లిపోతుంది ఓపిక సన్నగిల్లిపోతుంది ఈ బరువు పెరిగిపోతుంది కర్మకి ఆ రకంగా సెల్ఫ్ పెరిపెచ్యువేటింగ్ చేసే లక్షణం ఉంది కర్మలో కాబట్టి ఈ రకమైన పరిస్థితులంతా గమనించి ఒక సోబర్గా అంటే ఒక బాధ్యతాయుతంగా భక్తికి ప్రాధాన్యమిస్తూ మనం కర్మల్ని చేసుకున్నట్లయితే అది విద్వత్కర్మ అంటారు దానికి ఫలం ఎక్కువ పూర్తి మెకానికల్గా గుడ్డీ చేయబడ్డట్టుగా చేసుకుంటూ పోతే తక్కువ ఫలం ఉంటుంది అవిద్వత్కర్తృత అదే అది ఒక వ్యవస్థ లోవర్ అండ్ అప్ప దక్షిణాయన ఉత్తరాయణ మార్గద్వయగమ్య ఇప్పుడు డిఫరెంట్ లోకాస్ ఉన్నాయి కదా లోవర్ అండ్ అప్ప తక్కువ ఎక్కువ ఇప్పుడు రెండు సెట్ ఆఫ్ లోకాస్ ఎప్పుడైతే ఉన్నాయో వాటికి వెళ్ళే మార్గాలు కూడా రెండు ఉంటాయి ఒక మార్గము దక్షిణాయన మార్గము అని అంటారు ఇంకో మార్గం ఉత్తరాయణ మార్గము ఈ ఈ దక్షిణాయన ఉత్తరాయణ అన్నది మన దక్షిణాయన ఉత్తరాయణ ఐడెంటికల్ కాదు మెటఫారికల్గా చెప్పారు దాన్ని అంతేగాని దక్షిణాయనంలో మరణిస్తే వాడు తక్కువకు పోతాడని ఉత్తరాయణంలో మరణిస్తే ఎక్కువకు పోతాడని మరణించే టైంను బట్టి ఏది వ్యవస్థ ఉండదండి మరణించే టైంని బట్టి పుట్టే టైమును బట్టి వ్యవస్థ ఉంటే వాడు అంతకుముందు చేసిన జన్మలోని కర్మలకి గతి ఏమిటి కర్మని బట్టి కర్మఫలం అనేది ఓ పక్కన చెప్తో మళ్ళీ పుట్టిన టైముని బట్టి మరణించిన టైముని బట్టి కర్మఫలం మారిపోతుందంటే ఇట్ ఈజ్ నాట్ కన్సిస్టెంట్ ఎందుకంటే బృహదారం ఉపనిషత్తులు శంకరుల భాష్యంలో వ్యవస్థ చేశారు అలాగే బ్రహ్మసూత్రాల్లో వ్యవస్థ ఉంది చాంద్రోగ్యోపనిషత్తులో వ్యవస్థ శాస్త్రంలో సర్వత్రా వ్యవస్థ ఉంది వ్యవస్థ అంటే ఇష్యూని తరువుగా డిస్కస్ చేసి ఎస్టాబ్లిష్ చేసి ఫైనల్ కంక్లూషన్స్ అన్నీ ఉంటాయి అక్కడ ఆర్గనైజ్డ్గా ఉంటాయి అయితే ఇవన్నీ చూసి ఓపికవాడికి ఎవరో పిక్చర్లో ఒకరో ఇద్దరూ చూస్తూ ఉంటారు ఈ గ్రంథాలని మిగతా వాళ్ళకి ఎంత లోతుగా వెళ్ళి టైం లేదా అంత సూపర్ఫీషియల్ వ్యవహారం సో ఎవళ్ళు పట్టించుకోడు ఊరికే గతానుగతికో లోకహ సో హియర్స్ ఏ మీద ఉంటారు దక్షిణాయనంలో పోయాడు ఉత్తరాయణంలో పోయాడు దీస్ ఇస్ ఆల్ నాట్ ది రైట్ థింగ్ ఎప్పుడు గుట్టాడు ఎప్పుడు గిట్టాడు అన్నది ఇంపార్టెంట్ కాదు సో ఎలా బ్రతికాడు ఏం చేశాడు అన్నదే ఇంపార్టెంట్ ఏం తెలుసుకున్నాడు ఏం చేశాడు దట్ ఇ లోన్ మ్యాటర్స్ ఎప్పుడు గుట్టాడు ఎప్పుడు గిట్టాడు ఇట్ ఈజ్ ఇన్కాన్సిక్వెన్షియల్ అకంఛిత్ అకించిత్కరంగా ఉంటారు దానివల్ల ఏమి ఇట్ ఈస్ నాట్ ఇంపార్టెంట్ ఈ పదాలు ఈ మార్గాలకు ఈ పేర్లు ఎలా వచ్చాయంటే దక్షిణాయనంలో సూర్యుడు పలచగా ఉంటాడు అంటే కాంతి తక్కువ ఉంటుంది ఉత్తరాయణంలో సూర్యుడు మెరిసిపోతూ ఉంటాడు కాంతి ఎక్కువ కాంతి తక్కువ ఉన్నది చంద్రలోకం తక్కువ లెవెల్కి కాంతి ఎక్కువ ఉన్నది సూర్యలోకం ఎక్కువ లెవెల్కి అలా మెటఫారికల్గా వ్యవస్థ చేశారు కృష్ణ శుక్ల కూడా అగ్నిర్జ్యోతిర శుక్ల షణ్మాస ఉత్తరాయణం అని గీతలో కూడా వస్తుంది సో శుక్ల అంటే కాంతి యొక్క ఆధిక్యం అంటే జ్ఞానమే కాంతి ఇక్కడ జ్ఞానం విద్వత్తు విద్వాంసుడు చేసిన కర్మ కదా జ్ఞానం అనే కాంతి ఉన్నప్పుడు అది సూర్యుని యొక్క ప్రకాశం అధికంగా ఉండేటువంటి ఆ ఉత్తరాయణాన్ని మెటఫారికల్గా ఉత్తరాయణ మార్గము అని అన్నారు కాంతి తక్కువగా ఉండి అజ్ఞానంగా చేస్తున్నాడు కదా తెలియకుండా వీడు కర్మను చేస్తున్నాడు దానికి మెటఫారికల్గా దక్షిణాయన మార్గము అని ఈ సందేహం మీకు ఎవరికైనా ఉండొచ్చు అంచేత మీరు అడగకుండగా నేనే చెప్పేశాను అక్కడ టాపిక్ వచ్చింది కనుక అయితే భీష్ముడు మాట ఏమిటి మళ్ళీ అదో సందేహం అది కూడా మీకు డౌట్ రావచ్చు కదా మరి భీష్ముడు మాట ఏమిటి ఏవో కథ ఉంది కదా భీష్ముడు కథ తెలిసి మాట కాదు అది బాగా భారతం తీసి చూస్తే పరిస్థితి ఇంకోలో ఉంటుంది ఇదంతా ఇది భీష్మ సినిమా కథ సో భీష్మను సినిమా ఒకటి మా చిన్నప్పుడు వచ్చింది మేము చూసిన సో ఇట్స్ నాట్ లైక్ దాట్ నేను మన నాన్నగారిని అడిగాను ఏమిటంటే నాన్నగారు ఎందుకంటే చాందోక్యంలో వ్యవస్థలన్నీ ఉన్నాయి పడేవాడు భీష్మ అని అంటే భీష్ముడికి ఆయన మహాజ్ఞాని మీరు భాగవతంలో వినే ఉంటారు భీష్మ స్థుతి నేను భాగవత్ సప్తాహం చేసినప్పుడు చెప్పాను చాలా గొప్ప ఘట్టం ఆయన గొప్ప జ్ఞాని శ్రీకృష్ణుడి చేత కూడా స్థుతింపబడ్డాడు ఇంతటి జ్ఞాని లేడు సుమా అని కాబట్టి ఆయన దక్షిణాయనంలో మరణిస్తే తక్కువ లోకానికి వెళ్తాడనే ప్రసక్తే లేదు జ్ఞానం ఏ లోకానికే వెళ్ళక్కర్లేదు పరబ్రహ్మలో ఐక్యమే జీవన్ముక్తుడు ఆయన ఆయన ఎప్పుడు మరణించినా ఒకటే అయితే మరి ఎందుకు ఆగేడు ఆయన శ్రీకృష్ణుని యొక్క దర్శనం కోసం ఆగాడు అలా అనకుండగా ఉత్తరాయణం కోసం ఆగాడని ఉంటే మాట వరుసగా అలా చెప్పాడు ఆ ఇంకొకటి ఆయనకి తండ్రి వరం ఒకటిచ్చాడు ఈయన అడిగితే ఇవ్వలేదు ఆయనకి తోచిన వరం ఇచ్చాడు ఇప్పుడు ఈయనకు ఈయన అడిగి అయ్యా నీకేం కావాలని అడిగి ఈయనకి ఉపయోగపడేది ఇస్తే ఏదో పద్ధతి ఈయనకి ఉపయోగపడేదాలతో సందర్భం లేకుండగా ఆయనకి ఏదో ఇచ్చారనుకోండి ఆయన ఏం చేసుకుంటాడని నాకెవరిలో యుఎస్లో ఉండగా ఏదో వస్తువు ఒకటిచ్చాను చాలా కాస్ట్లీ వస్తువు నాకు గుర్తు రావట్లేదు ఏదో అది టూ త్రీ టైమ్స్ అయింది ఇలాగా సంథింగ్ ఉచితే గేవ్ మీ ఐ డోంట్ నో వాట్ డూవితే even if i know what to do with it i i don't feel like using it it is not for me naadu daani viniyogam ledu taruvadu i mean airport ee customs da pinchi isku raavadam it is something which i never do customs lo vaadi vaadu eyebrows raise chese paristhiti naaku i don't like it or pen kuda nenu akada purchase sakka ostha i don't want to bring anything because velam thotte evadu padagallu and i am not supposed to do that also so therefore i am extra cautious సో ఈ ఆర్టికల్ తీసుకురావడానికి ఇట్ ఈస్ ఏ ప్రాబ్లం ఇట్ ఈస్ హెవీ ఈ కస్టమ్స్ ఇట్ మే అట్రాక్ట్ కస్టమ్స్ అటెన్షన్ అండ్ ఐ డోంట్ హెవ్ ఎనీ పర్పస్ విత్ ఇచ్చి అది నాకు ఇచ్చాను ఇప్పుడు నేనేం చేయాలి దాన్ని అది తీసుకోవడం అవసరం తీసుకున్నాను సో తీసుకున్న రోజు నుంచి ఇది ఎవరికి ఉపయోగిస్తున్నాను వెతికి అది వాళ్ళకి అప్పచెప్పు వచ్చాను కదా సో ఆరోగ్యంగా భీష్ముడికి వాళ్ళ నాన్నగారు వరం ఇచ్చారు ఈయన అడిగిన వరం కాదు అది స్వచ్ఛంద మరణమోనే వరం ఇచ్చారు ఆయన ఏదో పిచ్చి సంతనుడు ఆయన ఏదో వరంలో ఇచ్చాడు ఆయన చేసిన పనులన్నీ అసందర్భంగానే ఉంటాయి సంతనుడు చేసిన పనులన్నీ దాంతో ఏదో సందర్భ సో ఆయన ఏదో వీడు అడగకుండానే వరం ఇచ్చాడు భీష్ముడు ఆలోచించాడు నాన్నగారు ఇచ్చిన వరం ఇంత ఎప్పుడు వాడలేదు ఆయన ఇచ్చిన వరానికి వరం మీద మర్యాద ఆయన వరం వాడడం అదో మర్యాద కదా తర్వాత నాయనగారి యొక్క వరము గొప్పది అని లోకానికి ప్రకటించటం నాయనగారిని నేను గుర్తు చేసుకుని పోలే వరాన్ని వాడదాము అని అనుకున్నాను ఎలా వాడాలి అంటే గమ్ముని ఉత్తరాయణ దక్షిణాయన ఇంకో వరం రోజులో అయిపోతుందండి అక్కడ నుంచి ఉత్తరాయణం ప్రారంభమవుతుందంటే అస్ట్ లక్ష్మీ డై దాన్ అని అలా ఉపయోగించారు దాన్ని అంతేకాని దానికి పుణ్యలోకాలకి ఏమి సంబంధం ఓకే సో దిస్ ఈస్ ఇదో వ్యవస్థ దక్షిణాయన ఉత్తరాయణ మార్గద్వయ గమ్య కాబట్టి ఎవడైనా ఉత్తరాయణంలో కాకుండా దక్షిణాయనంలో ప్రాణాత్యాగం చేస్తే అదేదో దోషమను తక్కువను ఎక్కువనో ఎప్పుడు అనుకోకూడదు కాబట్టి ఎప్పుడు మరణించావు అనే తిథి చూడదు ఈశ్వరుడు కర్మఫల దాకా ఎలా జీవించాడో చూస్తాడంటే ఎప్పుడు మరణించాడు ఎలా మరణించాడో చూడదు ఎలా జీవించాడు అన్నదే ముఖ్యం సో దట్ ఇది పాయింట్ తర్వాత మండలం తస్మా బహుధ సంప్రసూతా సాధ్యామనుష్యా పశవో వయాంసీ ప్రాణపానౌయవ తపశ్రద్ధా సత్యం బ్రహ్మచర్యం విధిష్ట మంచి మంప్రం ఇప్పుడు ప్రాణులలో డిఫరెంట్ లెవెల్స్ ఉన్నాయి ప్రాణులు లివింగ్ బీయింగ్స్లో ఎక్కడ మొదలు పెడదాం హైయ్యెస్ట్ సెలస్టియల్ అంటే దేవతలు దేవతలు అంటే అమెరికాలో ఉన్నవాళ్ళు వాళ్ళు వాళ్ళు అనుకోవచ్చు మన లోకల్గా కూడా అలా భావన చేయొచ్చు దేవతలు అయితే స్విట్జర్లాండ్ అమెరికా మొదలైనటువంటి చాలా ఉన్నతమైన ఆర్థిక స్థితిగతులు ఉన్నటువంటి సమాజంలో జీవిస్తూ ఉంటారు వాళ్ళు దేవతలు లేకపోతే సెలస్టియల్ అక్కడ స్వర్గలోకంలో ఉండేటువంటి దేవతలు స్టార్స్ ఉంటారు కదండి స్టార్స్ ఎక్కడుంటారు మద్రాసులోను హైదరాబాద్లోను హాలీవుడ్లో కూడా ఉంటారు స్టార్స్ సంథింగ్ లైక్ దాట్ సో దేవతలు దెన్ బహుధా సంప్రసూత ఈ దేవతలు ఈ సమస్త ప్రాణులు కూడా పలు విధాలుగా జన్మిస్తూ పలు లెవెల్స్లో పలు విధాలుగా జన్మిస్తారు చూడం భాష్య గారులు ఏమంటారు తర్వాత సాధ్యాహ సాధ్యా అంటే దేవతల్లోనే మరో వెరైటీ దేవతల్లోనే అనేక వెరైటీస్ ఉంటాయి కొంత లోవర్ లెవెల్ ఇది గంధర్వ ఇలాగంటి పేర్లు ఉన్నాయి సాధ్యాహ తర్వాత మనుష్యా హ్యూమన్ ఇంకా లోవర్ పశవ పశువులు వయాంసి పక్షులు ఇవన్నీ ఇన్ని రకాల ప్రాణులు ఆ అక్షర పరబ్రహ్మ నుండి ఆవిర్భవించినవి ఎక్కడ విభాగానికి తేడాకే అవకాశమే ఉందండి అన్ని ప్రాణులు ప్రతి ప్రాణి కూడా ఐశ్వరుని యొక్క విభూతి అంటే మహిమను సంపరించుకుని ఈ జగత్తులో ఆవిర్భవిస్తాడు ఎందుకంటే ప్రతి ప్రాణి ఐశ్వరుని యొక్క స్వరూపమే విస్ఫులింగ దృష్టాంతం చూశాం కదా విష్ఫులింగాలన్నీ ఆజ్నించే పుట్టాయి అలాగే మనం అందరం విస్ఫులింగాలు వంటి వారు ప్రజ్ఞానాంశు ప్రతానై స్థిరచర నికరైర్ వ్యాప్య విశ్వం అని నేను ఆ శ్లోకం కూడా చెప్పేనేమో మండూక్యోపనిషత్తు శంకరుల యొక్క ప్రార్థన సో ప్రతి ప్రాణి కూడా ఒక విస్ఫులింగము ఎలాగంటే ఆ ప్రజ్ఞానము ఆ జ్ఞా విజ్ఞాన శక్తి చైతన్యం ఏదైతే చేయగలదో ఆ చైతన్యము ఇక్కడ ప్రకటన అవుతున్నది సో ఆ విధంగా అన్ని ప్రాణులు కూడా అఖండ చైతన్య స్వరూపుడైన పరమేశ్వరుంచే ఆవిర్భవించాయి అలాగ మనము ఆ డివినిటీని ఆ దైవత్వాన్ని దర్శించే ప్రయత్నం చేయాల్సి ఉంటుంది ప్రతి ప్రాణిలోనూ దైవత్వాన్ని దర్శించే ప్రయత్నమే చేయాలి కానీ మన రాగద్వేషాలని మనం పట్టించుకోకూడదు రాగద్వేషాలు ఎప్పుడూ ఉంటాయి ఎవో కొద్ది గొప్ప కొంతమందిని ప్రేమగా దగ్గరికి తీయటం కొంతమందిని కొంచెం దూరంగా పెట్టడం నిత్య జీవితంలో అవసరం అవుతుంది ఆ వ్యవహారంలో ఎంత అవసరమో అంత చేసేసి ఎంత అవసరమో అంత వ్యవహారాన్ని పెంచుకోకూడదు సాధకుల మాత్రం నేను చెప్తున్నా ఉపనిషత్తులు జరుగుతో గీతలు అధ్యయనం చేస్తూ వ్యవహారాన్ని పెంచుకోవటం అన్నది అది ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తూ రివర్స్ గేర్ వేయడం లేదు కాదు రివర్స్ గేర్ వేసి యాక్సిడెంట్ చేస్తే ముందుకు వెళ్తున్నా అలా వెళ్తున్నా వెనక్కి వెళ్తుంటే బ్రేక్ కొడితే అయ్యో ముందుకు వెళ్ళాల్సింది వెనక్కిలతోనే ఏంటంటే మరి రివర్స్ గేర్ వేస్తే అలాగే ఉండి అలాగే సాధకుడు చాలా సరళమైన సరళతమైన చాలా సరళమైన జీవితాన్ని జీవిస్తూ చాలా సింపుల్గా బ్రతుకుతో ఎందుకంటే జీవితంలో మీరు ఖరీదేరి జీవితం జీవిస్తున్నప్పుడు ఆ జీవితం హృదయంలో నెలకొంటుంది అందుకోసం హృదయం ఖాళీగా ఉండదు ఫ్రీగా ఉండదు ఆ మెంటల్ ఎనర్జీస్ అన్నీ కూడా ఖర్చు అయిపోతాయి డిఫరెంట్ డైరెక్షన్స్లో ఖరీదైన జీవితంలో ఉండే ఇబ్బంది అది ఇప్పుడు నేను కారు ఒకటి పెట్టుకునే డ్రైవర్ని పెట్టుకున్నాను అనుకోండి పెట్టుకోవచ్చు ఎవరో వదానీయులు ఉంటారు లోకంలో పాపం స్వామీజీ అని ప్రేమతోటి ఓ ఓ డ్రైవర్ని నాకు ఏర్పాటు చేస్తారు కారు డ్రైవర్ని ఏర్పాటు చేసిన తర్వాతే వారు అలా ఏర్పాటు చేసి దండం పెట్టేసి ఓ పండు తీసుకుని వెళ్ళిపోతారు ఇప్పుడు ఇంకా కారు డ్రైవరు వారి హృదయ పుట్టించి అన్ని పోతారు లా హృదయంలో వాళ్ళు మటాలు పెడతారు సో ఇప్పుడు ఆ కారుని నేను మెయింటైన్ చేయాలి కారుకి మూడు నెలలతో ఆయిల్ చేంజ్ చేస్తూ ఉంటారు తర్వాత దానికి బ్రేక్ ప్లేట్స్ ఇంకా ఈ సమాచారం అంతా ఇది పోయి తస్మాత్ దేవ ఈ మంత్రాలన్నీ పోయి ఆ సమాచారం అంతా ప్రవేశిస్తారు ఇంకా డ్రైవర్ ఉన్నాడంటే మీరు భారతదేశాన్నైనా పరిపాలించదని తేలిక డ్రైవర్ ని మెయింటైన్ చేయడం కంటే డ్రైవర్ హీజ్ ది మోస్ట్ కాంప్లెక్స్ ఎంటిటీ డ్రైవర్ సైకాలజీని తెలుసుకోగలిగిన వాడు ఫ్రాయిడ్ మొదలైన సైకాలజిస్టులకే అందడు మన డ్రైవర్స్ అందరూ కూడా సో ఈ డ్రైవరు దీనితో ఒక్కొక్క పిగను కూడా ఇంకా ఇంకా నేను మీకు బాట గెలవాలి చెప్పించుకోవాలి నేను చెప్పి బాట ఉండదు చెప్పిదా ఏదో పైపై మాటలు ఆ దేవుడు అందరూ హృదయాల్లో ఉన్నాడు అని ఇలా ఏదో పైపై మాటలు చెప్పి దండాలు పళ్ళు ఫలాలు హడావిడి తెప్పిస్తే మాటలు ఏముండవు బంధాబుట్టి లాక్క పుల్లాబుట్టి కాక అంటే నేను గుజరాత్లో బలవాదించాయి వాళ్ళు గుజరాత్ వెళ్ళినప్పుడు పట్టుకొచ్చారు ఈ సామెత గారు మా మిత్రులు చెప్పాడు ఇదేదో జల బాగుందో ఇది అది అండర్స్టాండ్ చేశారన్నమాట సో అలాగా డైల్యూట్ అయిపోతుంది అలా డైల్యూట్ కానివ్వకూడదు జీవితాన్ని చాలా సరళంగా చెప్తాను సింపుల్ డ్రస్ సింపుల్ హెయిర్ స్టైల్ సింపుల్ లైఫ్ స్టైల్ సింపుల్ ఫుడ్ సింపుల్ హ్యాబిట్స్ గివింగ్ పర్సనాలిటీ డిమాండ్ నాన్ డిమాండింగ్ గివింగ్ పర్సనాలిటీ అలా డెవలప్ చేస్తే కారు ముందు డైరెక్షన్లో వెళ్తూ ఉంటాం లక్ష్యము ముందుకే ఉంది కారు ప్రయాణము ముందుకే ఉంది కాబట్టి వాల్యూస్ చాలా ఇంపార్టెంట్ వేదనలు వేదాంతంలో ఇంతలా ఎందుకు చెప్తున్నానంటే నేను చూస్తూ ఉంటాం నాకు అన్నీ కనపడతాయి కదండి పాటం చెప్తూ ఉంటే అన్ని రకాల ప్రవృత్తులు ముందుకు వస్తాయి కదా కాబట్టి రివర్స్ డైరెక్షన్లో కారు కేసి ముందుకు వెళ్ళాలనే సాధకులు నాకు దిండిగా కనపడుతూ ఉంటాం కనపడ్డప్పుడు నేను పట్టేస్తాను నాకు పసిగడతావో ఈ జిల్లాగ పరిస్థితికి నాకు తెలుస్తుంది నాకు తెలుసు ఉపయోగం ఏంటి ఆయనకి అతగానికి నాకు తెలిసి ఉపయోగపయోగండి నేనే మాట్లాడండి ఊరికే అలాగే శివుడు విషం మింగినట్టు వింగి కూర్చుంటా సో అతడు తెలుసుకుంటే అతడికి ఉపయోగం తెలుసుకునే అందుకోసం ఎలాగా మీ వాల్యూ సిస్టమ్ సరిగ్గా లేదు అని చెప్పకూడదు కదా తప్పుది వాళ్ళ మనస్సు కష్టం కలుగుతుంది అది మనకు రాబోటం సత్యం పలకడం గురించి కాబట్టి ఎలా చెప్పాలి పాఠంలో చెప్పాలి ఏ వ్యక్తిని ఏ వ్యక్తిని ఉద్దేశించకుండా సమాజాన్ని ఉద్దేశించి పాఠంలో చెప్పాలి పాఠంలో ఎందుకు చెప్పడం అంటే మరి ఇంక పాఠం ఏమిటి అది పాఠంలో కూడా చెప్పకపోతే ఇంక పాఠం దేనికి పాఠం మానేసి మీ ఇంట్లో మీరు కూర్చోవచ్చు నా ఆశ్రమంలో నేను కూర్చోవచ్చు పాఠం అనేప్పటికీ అన్ని విషయాలు నిర్మోహమాతంగా చెప్పాల్సిన అవసరం ఉంటుంది శాస్త్రాన్ని చెప్పాలి శాస్త్రమే కవచంగా వేసుకుని మనం రంగంలోకి దిగుతాం కనుక అలాగే దాన్ని బోధిస్తే అప్పుడు వ్యక్తులు సాధకులు ఏం చేస్తారంటే ఆ బోధని తమకు అన్వయించే ఎందుకంటే ఇది అర్థం చూపించినట్టు ఏమన్నా నా మొహం ఎలా ఉందండి అంటే అదే మీ మొహం అంత అందంగా లేదండి అనకూడదు బోకట్లో నుంచి అర్థం తీసుకు ఆ తర్వాత వారే తెలుసుకుంటారు తెలుసుకుని మా బాత్రూమ్కి వెళ్ళి కొంత సబ్బు వేసి కడుపునిస్తారు అర్థం చూపించడం గీత ఒక దర్పణము గీత అర్థం ఉపనిషత్తులు అర్థం అస్తు సో అన్ని ప్రాణులు కూడా ఆ పరమేశ్వరు నుంచే ఆవిర్భవించాయి కాబట్టి మనం దైవత్వాన్ని దర్శిస్తూ ఉండాలి కానీ అల్పములైన రాగద్వేషాలకి ఎక్కువ తాగునీయకూడదు రాగద్వేషాల యొక్క స్ట్రెంగ్త్ తక్కువగా ఉండాలి అంటే జీవన జీవన శైలి చాలా సరళంగా ఉండాలి సింపుల్గా ఉండాలి సింపుల్ లైఫ్లో గొప్ప ఫ్రీడమ్ ఉంటుంది అని మీరు గమనించాలి ఫ్రీడమ్ అండ్ హ్యాపీనెస్ ఆర్ వన్ అండ్ ది సేఫ్ మీరు ఆలోచించాలి ఫ్రీడమ్ ఉన్నా ఆనందం ఉన్న ఒకటే ఏతనే ఉపనిషత్తుల్లో మోక్షము ఆనందము రెండింటికి సమానార్థకంగా వాడతా సో దట్ ఫ్రీడమ్ ఈజ్ హ్యాపీనెస్ ఎనీవే సో సకల మనం దైవత్వాన్ని దర్శించాలి అని ఈ విషయాలన్నీ చెప్తాను ప్రాణాపానము ఇప్పుడు ఒక వ్యక్తి దగ్గరకు వద్దాం ప్రాణము అంటే గాలి విడిచిపెట్టుట అపానము అంటే గాలి పీల్చుకుంటుటా ఈ రెండు కూడా ఈశ్వరుడే రెండే ప్రాణాపానములు రెండు కూడా ఈశ్వరుడే మనం ప్రాణాయామంలోనూ మెడిటేషన్లో ధ్యానంలోనూ ఆ విధంగా ఈశ్వరునితోటి ఒక సంయోగాన్ని ఏర్పరచుకునే ప్రయత్నం చేస్తూ ఉంటాం దానిపైరే యోగము కమ్యూనియన్ సో ప్రాణాపానముల రూపంగా వాయువు అంటే ఈశ్వరుడే ఆ వాయువే ప్రాణాపానముల రూపంగా ఉన్నాడు వ్రీహియవ్ వ్రీహియవ్ అని ఎందుకు వచ్చిందంటే ప్రాణాపానములతో కూడి నేనే పఠనం చేస్తాను అని చెప్పాడు శ్రీకృష్ణుడు అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రిత ప్రాణాపాన సమాయుక్త పచామ్యన్నం చతుర్విధం నాలుగు రకముల భోజనాన్ని నేనే పచనం చేస్తూ ఉంటాను అన్నానికి ఈ ఆహారం ఎక్కడి నుంచి వస్తుంది వ్రీహి ఎవలు వ్రీహి అంటే గోధుములు అనుకుంటాను చూద్దాం వ్రీహి అంటే బియ్యం అంటే గోధుములు సో వ్రీహి ఎవలు ఆ బియ్యము గోధుములు మొదలైంది తపశ్చ ఒకప్పుడు భోజనం మానేసి ఉపవాసం ఉంటారు దాని పేరు తపస్సు అది కంటిన్యూస్గా కాదు ఇవాళ భోజనం చేసి మొన్నాడు ఉపవాసం ఉంది మళ్ళీ ఆ మొన్నడు భోజనం చేయడం అది తపస్సు సో ఇలాగే తపస్సుకు దృష్టాంతం చెప్పాను ఇంకా అనేక రకాల తపస్సులు ఉంటాయి చన్నేళ్లలో స్నానం చేయడం తపస్సు కార్తీక మాసంలో లేకపోతే హృషికేశ్లో గంగానదిలో స్నానం చేస్తే దాని పేరు తపస్సు అంత కఠినమైన పని అధికారం మరొకటి లేదు మానస సరోవరంలో స్నానం చేయడం అది మరీ గట్టి తపస్సు అది ఇలాగే తపస్సుల్లో రకరకాల తపస్సులు ఉంటాయి ఈ తపస్సులన్నీ కూడా ఈశ్వరుడే శ్రద్ధ శ్రద్ధ మనం చూడము శ్రద్ధకించండి వేరే పదమేముంది శ్రద్ధ అంటే శ్రద్ధే నేను వివరిస్తాను అది కూడా ఈశ్వరుడే సత్యము నేను చక్కగా సత్యాన్ని పలికారనుకోండి అది ఈశ్వరుడే బ్రహ్మచర్యము బ్రహ్మచర్యం అంటే ఏమిటో చెప్తా అదీ ఈశ్వరుడే విధిష్ట విధి అంటే కర్మను విధించే వాక్యం కర్మ విధి ఈ కర్మను ఇలా చేయాలి అని శాస్త్రం విధిస్తుంది శాస్త్రం విధించకపోతే కర్మకి వ్యవస్థలే ఉండదు కదా ఇప్పుడు పూజ ఉందనుకోండి అందరూ ఒకే రకంగా చేస్తారు మోర్ సో అలాగా చేస్తున్నారు ఎందువల్ల అంటే విధి ఉన్నది కనుక ఆ విధి ఏది అది కూడా పరమేశ్వరుని స్వరూపమే అని మొత్తం మన జీవితంతో పెనవేసుకుని ఉండే అంశాలన్నీ కూడా ఈశ్వరు నుంచే ఆవిర్భవించే ఈ ప్రతి అంశంలోనూ మనం ఈశ్వరుణ్ణి దర్శించటం అలవాటు చేసుకోవాలి ఇదంతా తత్పదార్థ శోధన అతత్తు యొక్క వ్యాఖ్యానం భాష్యం సస్మా పురుషాత్ కర్మాంగూత దేవా బహుధ వస్వాదిగభేద సంప్రసూతా సమ్యక్సూతా తస్మాచ్చ పురుష ఆ పరమేశ్వరుని నుండి ఏ దేవా దేవతలు ఏం దేవతలు కర్మాంగభూతా కర్మలలో అంగము ఆ కర్మ ప్రకరణమే ఇంకా ముందుకు సాగుతాం కర్మ మాట ఏమంటున్నాం కదా కర్మకే అంగములైన దేవతలు కర్మలో అంగం ఎలా అవుతారు దేవతలు దేవతలను ఉద్దేశించే మీరు హవిష్యులను సమర్పిస్తారుగా అగ్నేయస్వాహ అంటే అగ్నిదేవత సోమాయస్వాహ సోమదేవత సో ఈ దేవతలందరూ కూడా ఆ పురుషుని యొక్క అవయవములే ఆ పురుషుల నుంచే ప్రకటమైనారు బహుధా సంప్రసూతా సంప్రసూత అంటే సమ్యక్ ప్రసూత చక్కగా ఆవిర్భవించినారు పురుషుని నుండే ఆవిర్భవించారు చక్కగా ఆవిర్భవించారు ఎందుకంటే దేవతలందరూ చాలా గొప్ప ప్రకాశాన్ని మహిముని కలిగి ఉన్నారు అని అభిప్రాయం బహుధ అంటే అనేక విధములుగా అనేక విధములు అంటే వస్వాది గణభేదేన దేవతలందరూ కూడా గణములుగా ఉంటారు ఈశ్వరునికి గణపతి అని పేరు గణపతి అనే పేరు ఎవరో మిస్టర్ గణేష పేరుని కాదు ఈశ్వరుని యొక్క నామధేయం గణపతి మనది గణపతి ఉపనిషత్తు పుస్తకం రాబోతుంది దాంట్లో ఈ వివరాలన్నీ వస్తాయి ప్రభువు ఏ గణములకు అన్ని గణాలకేను ఉదాహరణకి దేవతాగణములు దేవతలందరూ గణముల కింద ఉంటారు ఒంటరిగా ఎవళ్ళు ఉండరు ఆఖరికి సన్యాసులే సాధు సమాధి ఏర్పాటు చేసుకుంటుంటే ఇంకా మిగతా వాళ్ళ గురించి చెప్పేది ఏముంది సో గణములు గణముల కింద ఉంటారు ఎందుకంటే ఒక గ్రూప్ సైకాలజీ అని గ్రూప్లో ఉన్నట్లయితే ఒక సెక్యూరిటీ ఉంటుంది మనస్సుకి ఉల్లాసంగా ఉంటుంది భయం ఉండకుండా సెక్యూరిటీ ఉంటుంది అది గ్రూప్ సైకాలజీ హ్యూమన్ సైకాలజీ అలాగా దేవతలు కూడా అంతే ఇలాగా అష్టౌ వసవ ఎనమండుగురు వసువులు ఓ గణం ఈ ఎనమండుగురు కలిసి ఉంటారు ఏకాదశ రుద్రాహ పదకొండు రుద్రులు ద్వాదశాదిత్యా పన్నెండుగురు ఆదిత్యులు అని ఈ రకంగా అశ్వినౌ ద్వౌ ఇద్దరు దేవతలు అశ్విని దేవతలు విశ్వే ఓ గ్రూప్ ఉంది దాంట్లో సంఖ్య లేదు ఇంకా చాలామంది చాలామంది దేవతలు ఉండే ఒక గ్రూప్ ఒకటి ఉంది దానికి విశ్వే దేవతలు అని పేరు సో ఈ రకంగా అనేక గణాలు ఉంటాయి దేవతా గణాలు సో ఈ గణముల మరుత్తులు సప్తసప్తి సప్తసప్త పార్టీ నైన్ సెవెన్ ఇంటూ సెవెన్ సెవెన్ సెవెన్ లాగా సెవెన్ ఉంటారు పార్టీ నైన్ మరుత్తులు మరుద్గణములు ఇన్ని రకముల గణముల భేదముతో జన్మించిన దేవతలందరూ కూడా ఆ పరమేశ్వరుని యొక్క అవయవములే తర్వాత సాధ్యా దేవ విశేషా సాధ్యులు అనేవాళ్ళు దేవతల్లోనే మరో రకం ఓ వెరైటీ సో ఏదో వివరం ఉంటుంది దానికి ఇక్కడ ప్రస్తుతం ఇంకా నేను అంతకంటే చెప్పేదేం సాధ్యులనే దేవతలు కూడా ఆ పరమేశ్వరుడి నుంచే పుట్టారు తర్వాత మనుష్యా కర్మాధికృతా కర్మ ప్రకరణం కనుక మనుష్యులను కూడా కర్మలో వేశారు మనుష్యులు కూడా పరమేశ్వరుడి నుంచి పెట్టారు మనుష్యులు అంటే కర్మకే అధికారము కలవాడు యోగ్యత అధికారం అంటే యోగ్యత మనుష్యులకే కర్మాధికారం ఉంది మనుష్యులకి పైన దేవతలకి కర్మాధికారం లేదు ఎందుకంటే దేవతలు కర్మ చేస్తే ఇంద్రుడు కర్మ చేయాలనుకోండి ఏ దేవతను ఉద్దేశించి చేస్తాడు ఇంద్రాయ స్వాహాన్ని ఉండే ఇంద్రాయ హోమం చేస్తాడా ఏమి అంచేత దేవతలకి కర్మతో సంబంధం లేదు పశువులకి కర్మతో సంబంధం లేదు కేవలం మనుష్యులకే ఉన్నది అని అదో స్పెషల్ పాయింట్ అది అందుకోసం గీతారు కర్మానుబంధీని మనుష్యలోకే అని గీతలో కూడా అదే అభిప్రాయంతో పదిహేనో అధ్యాయంలో వాక్యం సో ఈ మనుష్యులు కర్మయందు యోగ్యత కలిగిన వాళ్ళు వీళ్ళందరూ కూడా ఆ పరమేశ్వరుడు నుంచే ఆవిర్భవించారు పశవ గ్రామ్యారణ్యా పశువులన్నీ ఈశ్వరు నుంచే వచ్చాయి వేదంలో పశువుల్ని రెండు వర్గాల కింద విభాగించేశారు గ్రామ్యాలు ఆరణ్యములు గ్రామంలో ఉంటాయి అంటే కుక్క పిల్లి ఇత్యాద అరణ్యంలో ఉంటాయి లేడీ దుప్పి పశు సింహము ఇత్యాద ఈ పశువులు ఆ పశువులు వైల్డ్ యానిమల్స్ అండ్ డొమెస్టికేటెడ్ యానిమల్స్ డొమెస్టికేటెడ్ అని అక్కర్లేదు గ్రామ్యా గ్రామంలో ఉంటూ ఉంటాయి మేబీ డొమెస్టికేటెడ్ మే నాట్ బి డొమెస్టికేటెడ్ సో ఇన్ని రకముల యానిమల్స్ కూడా ఆ పరమేశ్వరుడి నుంచే పుట్టేవి వయాంసి పక్షిణ పక్షులన్నీ కూడా ఆ ఈశ్వరుడి పుట్టేవి ఈ అబ్రహామిక్ ఫైట్స్లో ఏమని చెప్తారంటే మ్యాన్ ఈజ్ మేడ్ ఇన్ ది ఇమేజ్ ఆఫ్ గాడ్ అండ్ ద మ్యాన్ ఈజ్ మేడ్ బై గాడ్ యాజ్ ది కస్టోడియన్ ఆఫ్ ఆల్ దీజ్ యానిమల్స్ అని చెప్తారు గాడ్ చేశాడని అని వీడే చెప్పేస్తాడు గాడి చెప్తున్నాడు గాడు పాపం గాడు ఎక్కడున్నాడో ఏమో వీడే నన్ను కస్టోడియం చేసేడు యానిమల్స్ అన్నిటికీ గాడు అలా అంటాడు అని ఆ యానిమల్స్ని వీడు హింసించటం వాటిని ఎక్స్ప్లాయిట్ చేయటం ఆఖరికి భక్షించడం దాకా చేసేస్తూ ఉంటాడు ఏమిటి అలాగే యానిమల్కి ది హ్యావ్ రైట్ టు లివ్ అంటే నో నూనో హూసెడ్ దే డోంట్ హ్యావ్ రైట్ టు లివ్ దే ఆర్ క్రియేటెడ్ ఫర్ ది సేక్ ఫర్ ది కన్సంప్షన్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్ అని వాళ్ళు ఆ గ్రంథంలో రాసేసుకున్నారు ఇంకేసలు ఇంకా ఇబ్బందులు ఉండదు గ్రంథంలో రాసేసుకున్నారు అలా ఉంది పశువులను అంటే అదేమిటి పశువులు సంపరాద వల్ల చెప్తాం వాటిని చంపమని మా పుస్తకాలు చెప్తున్నాయా అని ఈ రకంగా తోని ఎంతో హింస చేస్తారు చాలా దురదృష్టకరమైన విషయం అంతటా ఉన్నారో ఈ హింస చేసి వాళ్ళు కేవలం ఒక మతంలో ఉన్నారనే కాదు కొన్ని మతాల్లో పుస్తకాల్లోనే ఎక్కించేశారు ఇంకా కొన్ని మతాల్లో ఉడికే లోకాను లోక లోకంలో ఒక ఒపీనియన్ కి చలామణి అవుతాం వాట్ ఎవర్ ఇట్ ఈస్ పశువులన్నీ కూడా పరమేశ్వరుని స్వరూపముడే యు హ్యావ్ నోర్ ఐ నోబడీ హ్యాజ్ ఎ రైట్ టు పుట్ ఎండ్ టు డే లైఫ్ చికెన్ ప్రమోట్ చికెన్ పౌల్ట్రీ ఫార్మర్స్ ని ప్రమోట్ చేస్తున్నారు నేను వేళ పేపర్లో చూసాను జకన్ గ్రాండ్ లో ఫ్రంట్ హే ఫ్రంట్ పేజ్ లో ఫోటోగ్రాఫీ ఇద్దరు స్టార్స్ బొంబాయిలో స్టార్స్ ఎవరో సమ్ మోడర్న్ స్టార్స్ పౌల్ట్రీ చికెన్ చికెన్ భక్షిస్తున్నారు దానికి ఫోటోగ్రాఫ్ చికెన్ తినేదానికి ఫోటోగ్రాఫీ అయిపోయింది సో ఎందుకంటే సరే ఆ ఫోటోగ్రాఫ్ ఫ్రంట్ పేయడం ఎందుకు ఇలా చికెన్ తింటూ ఫోటోగ్రాఫ్ ఎందుకు తీయించుకోవడం అంటే పౌల్ట్రీ ఫార్మర్స్ని ప్రమోషన్ యూ ఆర్ ప్రమోటింగ్ వాక్ పౌల్ట్రీ ఫార్మర్స్ని ప్రమోట్ చేస్తుంటే ఇట్ ఈజ్ నాట్ ఎ ప్రమోషన్ ఫర్ ది బర్డ్స్ హెల్కి చికెన్కి వాటికి ప్రమోషనే ఉంది ప్రమోషన్ వేళ్ళకే కానీ సో చాలా దురదృష్టకరమైనటువంటి సంస్కృతి ఇట్ ఈ నాట్ యాక్సెప్టబుల్ వయాంసి పక్షిణ సమస్త ప్రాణులు కూడా అపరమేశ్వరుల స్వరూపమే జీవనం చ మనుష్యాదీనా ఈ జీవనంచ మనుష్యాదీనా ఇది ఎక్కడి నుంచి పట్టుకొచ్చారు ఆయన అంటే ఒకప్పుడు ఈ పశువుల్ని పక్షుల్ని మానవులు భోజనం చేసేస్తూ ఉంటారు మనుష్యాదీనాం జీవనం జీవనం అంటే ఆహారం మనుష్యులకి పశువులు పక్షులు ఆహారం అయిపోతూ ఉంటాయి ఆది శబ్దం చేత ఒక పక్షి ఒక పశువు ఇంకొక పశువును భక్షిస్తూ ఉంటుంది సింహం ఇంకో పశువును భక్షించేస్తుంది లేడిని భక్షించేస్తూ అప్పుడు మనుషులకి బలమైన పశువులకి ఆహారంగా అయిపోతూ ఉండేటువంటి ఇతర పశువులు ఏవైతే ఉన్నాయో ఇలాగంటే వ్యవస్థ ఒక పద్ధతి సమాజంలో కనబడుతోంది కాబట్టి ఆ బేసిస్ మీద ఈ తినేవాడు గొప్పవాడని తినబడేది తక్కువదని మీరు అనుకోకండి తినేవాడు తినబడేది కూడా ఈశ్వరుడే జీవనంచే మనుష్యాక్తే పూర్ణశ పూర్ణమాదా పూర్ణమేవాశిష్యే శాంతిశాంతిశాంతి హరి ఓం శ్రీ గురుచోర్ణ హరి ఓంస శ్రీకృష్ణ అర్పణమస్ చిన్న మనవి ఏడో తారీఖుని మనం భగవద్గీత క్లాస్ మొదలు